మే కవి కవీనా పమశిరవస్తే రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్మణి మూతిభీత సాదనం శ్రీమహాగ్రాధిపత సదాశివసార శకరాచార్యమ్యమాం అస్మదాచార్యపందే గురు పరంపరా ద్రంకేష్మదేవాద్రం పశ్యేమాక్షజత్రైరంగైస్తునూ స్వతిన ఇంద్రోధ్రవాస్తిన పూషా విశ్వేదాస్తినస్తాక్ష్యోరిష్టమి ఓం స్తి నో బృహస్పతి ఓ శాంతిశాంతిశాంతి అజమనిద్రమస్వప్నం అనామకమ సకృద్విభాం సర్వం నోపచారథంచనా పరబ్రహ్మాట్టి పరబ్రహ్మ త్వదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతత అన్నరే ఆ సర్వవ్యాపకమైన జ్ఞానప్రకాశంగా ఆత్మరూపంగా అనుభవానికి వచ్చే ఆ భయబ్రహ్మ అజం పుట్టుక లేని అంటే జాగ్రత్త అవస్థలో నేను పుట్టాను అనుకుంటాడు ఆ పుట్టుక కాదు దేహాందో మరో హృదాందో అహంకారానికి పుట్టుకే వీడి పుట్టుక ఇప్పుడు చిన్నపిల్లాడు రెండేళ్ల పుల్ల పిల్లాడు నేను పుట్టాను అని చెప్పడు మూడేళ్ల వాడు కూడా చెప్పడవు వాడికి అహంకారం డెవలప్ అవ్వాలి వీళ్ళు డెవలప్ చేస్తారు ఐదేళ్లకో ఆరేళ్ళకో బాగా క్లియర్గా డెవలప్ అవుతుంది అప్పుడు నేను పుట్టాను నా బర్త్డే ఎందుకు చేయరు అని వాడు దెబ్బలు పెడతాడు అమెరికాలో పిల్లలు హాఫ్ హాఫ్ ఇయర్లీ బర్త్డే చేసుకుంటారు ఆరు సంవత్సరాలకు ఒకసారి పిచ్చికే పిచ్చి పిచ్చిలో పిచ్చి పిచ్చి లాగా నడుస్తూ ఉంటుంది దానికి ఏమో వ్యవస్థ ఉంటుంది పిచ్చికి అనివే సో అది జాగ్రత్త సూచిస్తుంది అజం అది లేదు ఆత్మస్వరూపానికి అనిద్రం నిద్రావస్థ లేదు అస్వప్నం స్వప్నావస్థ లేదు నిజానికి ఈ నిద్రం నిద్రావస్థ లేదు అంటే నిద్ర అంటే తత్వ తత్వజ్ఞానము తెలియకుండాట ఆత్మస్వరూపము తెలియకుండాట అజ్ఞానానికి నిద్ర అని పేరు ఆ జ్ఞానం కారణంగా మరో దాన్ని సత్యం అనుకోవడం భ్రమ దానికి స్వప్నం అని పేరు ఈ రెండూ కూడా ఆత్మస్వరూపమునందు వాస్తవంగా ఉండవు ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది మూడు అవస్థలు ఉన్నాయి ఈ మూడు అవస్థలు రొటేట్ అవుతూ ఉంటాయి జాగ్రత్త అవస్థ నుంచి నిద్రావస్థలోకి నిద్ర నుంచి స్వప్నంలోకి స్వప్నం నుంచి నిద్రలోకి జాగ్రత్తలోకి క్రమం అలాగే ఉండాలని ఏం లేదు అక్కడ చెప్పిన క్రమమే క్రమం కాదు ఏదో క్రమం జాగ్రత్త స్వప్న సుషుక్తులనే అవస్థలు నిరంతరంగా చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి కానీ దే హ్యాపెన్ దే డూ హ్యాపెన్ బట్ దే డూ నాట్ హ్యాపెన్ టు మీ అది గమనించాల్సింది సూర్యోదయము అస్తమయము అవుతూ ఉంటాయి సూర్యుడికి మాత్రం వాటితో సంబంధం అయ్యింది అది గమనించాల్సింది హృదయాస్తమయాలు అవుతూ ఉంటాయి భూమి దృష్ట్యా ఉదయాస్తమయాలు ఉంటాయి కానీ సూర్యునికి వాటితోటి సంబంధం లేదు ఉదయాస్తమయాలు ఉంటాయి అంటే కనబడతాయి అర్థం తెర మీద హింస జరుగుతూ ఉంటుంది తెరకి దాంతో సంబంధం లేదు తెర మీద మంటలు వస్తాయి తెర అంటుకో ఏమి వేడెక్కరు తెర మీద వర్షం పడుతుంది తెర తడిసిపోదు తెర మీద విమానం వెళ్తుండే తెర చిరిగిపోదు తెర అలాగే ఉంటుంది అవన్నీ తెర మీద అవుతూ ఉంటాయి కానీ తెరకి ఏది అవ్వదు అలాగే జాగ్రత్త స్వప్న సుశూప్తులు అవన్నీ అవి అయిపోతూ ఉంటాయి సరికి సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది కానీ నా స్వరూపానికి ఏది అవ్వదు అని తెలుసుకోవాలి మనిషి దట్ ఈస్ ది మహామంత్ర ఎవరిథింగ్ హ్యాపెన్స్ నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ అన్నీ అవుతూ ఉంటాయి జగ జీవితంలో మానవ జీవితాలు ఎప్పుడూ కూడా చాలా అడ్డదిట్ట ఉంటాయి ఎగుడు దిగుడులుగా ఉంటాయి ఎక్కడ ఎవరి జీవితంలోనూ ఒక స్థిరత్వం ఉంటుంది అనేక కామనల యొక్క బరువుతో భయాలతోటి మనిషి సతమతమవుతూ ఉంటుంది మనిషి సంసారంలో దుఃఖిస్తున్నాడు కాబట్టే ఈ బాబాల దగ్గరికి సన్యాసుల దగ్గరికి వేదాంత ఆ క్లాసులకి దేవాలయాలకి తోట ఎవరికి చేతనైన చోటకి వాడు పరిగెత్తిపోతున్నాడు లేకపోతే ఎందుకు పరిగెడుతుంది సంసారం అంత ఫుల్ఫిల్లింగ్ అయిపోయి అంత కృతార్థత వచ్చేసే పక్షంలో వీళ్ళందరూ అక్కడే ఉండిపోతారు ఇక్కడికి పరిగెత్తుకుంటూ ఎవరికి చేతనైన చోటకి వాడు పరిగెత్తుకుపోతున్నాడు ఎవరికి వివేకాన్ని బట్టి వాడు పరిగెడుతూ ఉంటాడు ఎందుకంటే సంసారం తాపం మహావేడి ఈ వేడి పెద్దలు ఎక్క కాదు ఈ వేడిని కొంచెం పళ్ళ తోటి సహించేస్తే రెండు రోజుల్లో పోతుంది సంసార తాపము అది ఎప్పటికీ అంత తేలిగ్గా పోతుంది కాబట్టి ఆ తాపం నుంచి బయటకుడే ఉపాయాలు నేను మీకు చెప్తున్నా ఇవన్నీ అవుతూ ఉంటాయి కానీ నాకు ఏది అవ్వదు ఎవరిథింగ్ హ్యాపెన్స్ నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ టు మీ అని ఆ అసంగత డిససోసియేషన్ చేసేసుకుని అలా కూర్చోదు సాక్షిగా అది అది ఇక్కడ తత్వం నాకు ఎప్పుడు ఏది అవదు ఎందుకంటే ఈ జీవితంలో ఈ మార్పులు జాగ్రత్త స్వప్న సుషుక్తులు తెలియని వాడేవాడు స్వప్న సుషుక్తులు అందరికీ అనుభవానికి వస్తూ ఉంటాయి సుఖ దుఃఖాలన్నీ జాగ్రత్తలోనే అనుభవానికి వస్తాయి అప్పుడప్పుడు స్వప్నంలో కూడా అనుభవానికి వస్తాయి నిద్రలో ఒళ్ళు మరిచి వీళ్ళు నిద్రపోయి హాయిగా విశ్రాంతిని పొందడం అందరికీ సమానంగా అనుభవానికి వస్తుంది మహారాజుకి భేదవాడికి ఒకే తీరుగా ఇవన్నీ అనుభవానికి వస్తాయి ఆకలి వల్ల దుఃఖం అందరికీ ఒకే రకంగా అనుభవానికి వస్తుంది ఏదో రెండు ముద్దలు తిన్నప్పుడు కలిగే తృప్తి అందరికీ ఒకే రకంగా అనుభవానికి వస్తుంది ఇవన్నీ వస్తూ ఉంటాయి అయితే ఈ నిరంతరము మారిపోతూ ఉండే ఈ అనుభవాల ప్రవాహం ఏదైతే కలదో ఈ ప్రవాహానికి మూలల్లో నిశ్చలమైనది దేనికి ఏ అనుభవము దేనిపై ఎట్టి ప్రభావము ఉండదో అటువంటిది అచలము స్థిరము కూటస్థము అయినటువంటి శుద్ధము అంటే పాపపుణ్యముల యొక్క సంపర్కము లేనిది అయినటువంటి అత్యంత దృఢమైన యథార్థమైన వాస్తవమైన సద్ఘనమైన చైతన్యము ఈ మూలంలో ఉంటుంది ఈ అనుభవ ప్రవాహానికి మూలంలో ఉంటుంది దట్ ఈస్ ది బెడ్ రాక్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ అది ఆత్మ దాని గురించి వర్ణన అజమనిద్ర అస్వప్నం అనామకమరూపకం ఆ పరబ్రహ్మ నామరూపములు ఉండవు పరబ్రహ్మకి నామరూపాలు ఉండవు ఇప్పుడు మనుషులకి ఓ ఫిక్స్డ్ నామం ఉంటుంది ఒకే నామం ఉంటుంది ఒక నామం లేకుండా రెండు నామాలు నక్సలైట్స్ ఉంటాయి వాళ్ళు ఎలియాస్ ఎలియాస్ పెట్టుకుంటారు నేను కూడా ఎలియాస్ తోటి వ్యవహారం చేస్తూ ఉంటాను ఇప్పుడు నా సంగతం ఏంటి కొంచెం ఇబ్బందిగా ఉండేది ఒకప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే పేపర్ వర్క్ ఉంటుంది ఆ పేపర్ వర్క్కి భయపడి Can the been just out of the sheer terror of that paperwork. It has <laughs> to do paperwork now. There is <laughs> a lot of government press thatأ Marilyn said that. And the government had a government release because they wereません. They appear new to a government versifies that the government tells the world and orders each other. They were waitingjal Buj Governement Luver. His architecture only was not allowed, at least he noticed, But I have never wanted to say whatever point is that He says should be one in three weeks to move to usual agenda ఈ ఎండల్లో ఈ పని చెయ్యలేక ఈ పని చేసే బదులు ఇంటి దగ్గర కూర్చొని భాగవతం పుష్కం కూర్చుకోవడం శ్రేష్టము అని దాన్ని చేసి ఓపిక లేక లేకపోతే ఇంకోహిని నెత్తిన పెట్టి వాడిని ఇబ్బంది పెడుతూ ఉండాలి ఇంకోహంది పెడుతూ ఉండాలి ఏమీ ఉత్సాహం లేక నేను ఏం చేశానంటే ఎలియాస్ బతుకు బతికేస్తుంది మనిషి ఒక్కటే నామం ఉంటుంది ఒక్కటే నామం ఉంటుంది ఎందుకంటే వాడు దేహంతో అభిమానాన్ని కలిగి ఫిక్స్ అయి ఉంటాడు ఒకే నామం ఉంటుంది దేవుడికి మనిషికి తేడా ఏమిటంటే దేవుడికి నామాలు ఉండవు అనామకం అంచేతనే సహస్రనామాలు అష్టోత్తర శతనామాలు ఇవన్నీ వచ్చాయి నిజంగా నామం ఉండుంటే సహస్రనామాలు ఎక్కడి నుంచి ఆ నామమే ఉంటుంది ఒక నామమే ఉంటుంది సహస్రనామాలు ఉన్నాయంటే అర్థం ఏంటండి మీకు ఏమర్థమైంది ఆయనకి వెయ్యి నామాలు ఉన్నాయంటే అర్థం ఏంటి ఆయనకి నామాలు లేవు అని అర్థం అది అనంతనామములు అనంతునికి నామాలు ఎక్కడ నామాలు ఎక్కడి నుంచి వస్తాయి అనామకం అరూపకం ఆ పరమాత్మ స్వరూపమునందు రూపం ఉండదు అన్ని రూపాలు దాని అందే ఉంటాయి ఫలానా రూపము అనేది ఏమీ ఉండదు రూపం గురించి దెబ్బలాడుకుంటారు లోక దేవుడి రూపం ఇదే అని ఒక పెద్ద దెబ్బలాట నడిచిపోతూ ఉంటుంది హిందువులకి క్రిస్టియన్స్కి దెబ్బలాట్ ఉంటుంది అదే పాయింట్ ఉంటుంది హిందువులకి ముస్లిమ్స్కి దెబ్బలాట్ ఉంటుంది వితిన్ హిందూస్ క్రిస్టియన్స్ వైష్ణవులకి శైవులకి అదే పాయింట్ మీద దెబ్బలాట ఉంటుంది దేవుడికి రూపం లేదు వీళ్ళు దెబ్బలాడేసుకుంటూ ఉంటారు ఆయనకి రూపం ఉండదు ఇప్పుడు నేను ఒకటి గమనించాను ఈ పెద్ద నాయకులు ఉంటారు చూడండి వాళ్ళలో వాళ్ళు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని కలిసి డిన్నర్లో భోజనాలు చేసి విడిపోతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకోరు కానీ వాళ్ళ అనుచరులు ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుంటారు తిట్టేసుకుంటారు అప్పుడప్పుడు కత్తులతో పొడిచేసుకుంటారు అనుచరులు పెద్ద నాయకులు దెబ్బలాడుకోరు ఇప్పుడు చంద్రబాబు గారు రోషయ్య గారు ఏం దెబ్బలాడుకోరు షేక్ హ్యాండ్స్ చేసుకుంటారు ఏదో ఏదో ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకోవాలి ఆయన విమర్శించడం ప్రతిపక్ష నాయకుడు పనేమిటంటే విమర్శించుతా ప్రభుత్వ అధికారి పని ఏమిటంటే సమాధానం తిప్పుతా వీళ్ళని గవర్నర్ గారు అప్పుడప్పుడు భోజనాన్ని పిలుస్తారు వీళ్ళు శుభ్రంగా వెళ్ళి భోజనాలకు పక్క కూర్చొని భోజనాలు చేస్తే అవసరం హలో హౌడూ యుడు అనుకుంటాను వేరే వీళ్ళ అనుచరులు ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటారు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుని దెబ్బలాడేసుకుని రక్తాలు ఓడిపోతూ కొట్టు తెచ్చిపోతారు దేవుడి దగ్గర కూడా ఇదే పరిస్థితి దేవుడు ఈ విభాగాలు అతీతంగా ఉంటాడు వీళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు అనామకం అరూపకం నామరూప బుద్ధి నుంచి బయటపడాలి నామరూపములను ద్వేషించమని నేను నామరూపముల ఉదాసీన భావాన్ని కలిగి ఉండాలి నామరూపాలకి ప్రాధాన్యం ఇవ్వకూడదు అవి సత్యం కాదు కాబట్టి ఆత్మస్వరూపంలో నామరూపములు ఉండవు తర్వాత సకృద్విభాతం ఇది చక్కటి ప్రయోగం ఇలాంటి ప్రయోగం మీకు ఎక్కడ పడితే ఎక్కడ కనపడదు ఉపనిషత్తుల్లోనే కనపడుతుంది నేను ఆ ప్రయోగం మీకు నేను చెప్తాను చూడండి సూర్య సకృద్విభాతి సకృత అంటే ఒక్కసారి సూర్యుడు ఒక్కసారి ప్రకాశిస్తాడు అంటే అర్థం ఏంటండి అంటే ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు అని ఇప్పుడు సపోజ్ పొద్దున్నీ సాయంకాలం దాకా ప్రకాశించి మళ్ళీ ప్రకాశించడం మానేసి మళ్ళీ మొన్నటి పొద్దున్నే ప్రకాశించి అలా చేస్తున్నాడంటే ఒక్కసారి ప్రకాశించినట్టు ఎలా అవుతుంది ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి ఇప్పుడు మా మిత్రుడు ఇద్దరు మిత్రులు ఉన్నారు ఒకడు ఇప్పటికీ సిగరెట్లు ముప్పై నలభై సార్లు మానేశాడు ఏమండే ఇప్పుడు చెప్పండి అతను సిగరెట్లు కాలుస్తున్నాడే మానేస్తాడా మానేశాడా చెప్పండి కాలుస్తూనే ఉంటాడు ఇంకో మిత్రుడు ఉన్నాడు అతను ఒకేసారి మానేశాడు అతను కాలుస్తున్నాడే మానేశాడా మానేశాడు ఆ యూసేజ్ అలాంటిది ఇది ఇంట్రెస్టింగ్ యూసేజ్ సూర్యుడు ఒకేసారి ప్రకాశిస్తాడు అంటే ఇంకా అలా ప్రకాశిస్తూనే ఉంటాడు అంటే శాశ్వతంగా ప్రకాశిస్తాడు అంటే కాలమునకు అతీతంగా ప్రకాశిస్తారన్న ఆత్మ అట్టిది సకృద్విభాతం ఆత్మ ఒకేసారి ప్రకాశిస్తుంది అంటే అర్థం సపోజ్ ఆత్మ నిద్రపోయిందనుకోండి అంటే ప్రకాశించటం లేదు మళ్ళీ నిద్ర లేచింది మళ్ళీ ప్రకాశిస్తుంది అలాగేమి కాదు ఆత్మ నిద్రపోదు మనస్సు నిద్రపోతుంది ఆత్మ నిద్రపోదు కాబట్టి సకృద్విభాతం అంటే సర్వదా విభాతం అని అర్థం సకృద్విభాతం అంటే సర్వదా విభాతం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది కాశకారులు చెప్తారు తర్వాత నోపచారథంచన ఉపచారా అంటే కర్తవ్యము ఈ ఆత్మస్వరూపం విషయంలో కర్తవ్యమేమీ ఏమీ లేదు ఆత్మసాక్షిగా ఉండిపోవడమే ఆత్మనిష్ఠుడే ఉండిపోవడమే కర్తవ్యమేమీ ఉండదు ఎందుకంటే కర్తవ్యం అనేది ఆ దేహాభిమానాన్ని అహం బ్రాహ్మణ అన్నాడు అనుకోండి వాడు వేదం చదవాలి వాడి కర్తవ్యండి డ్యూటీ ఇది సపోజ్ నేను క్షత్రియుడినే అన్నాడు అనుకోండి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎగ్గాడు అనుకోండి సపోజ్ నేను వాడు ఏం చేయాలి అసెంబ్లీలో అటెండ్ కావాలి పబ్లిక్ అఫైర్స్లో తాదూర్చాలి నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను ఇప్పటి నుంచి పబ్లిక్ గురించి ఏం పట్టించుకోనంటే కుటరదు బట్ డ్యూటీ ఏంటి కాబట్టి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే ఒక డ్యూటీ వస్తుంది అలాగే నేను భర్తను వివాహం చేసుకున్నాను అనుకోండి హీ హ్యాస్ ఎ డ్యూటీ టు హెర్ షీ హ్యాస్ ఎ డ్యూటీ టు హెర్ వీళ్ళిద్దరూ కలిసి సంతానాన్ని కన్నారనుకోండి బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ డ్యూటీ టు వర్డ్ స్టీచర్ ఒకడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు అనుకోండి వాడికి ఏం డ్యూటీ ఉంది ఏం డ్యూటీ ఉండదు ఇంకొకడు సన్యాసం తీసుకున్నాడు అనుకోండి గృహస్థ ధర్మాలు ఏ ఉండవు డ్యూటీలు కాబట్టి ఉపచారహ అంటే కర్తవ్యం అనేది ఎప్పుడు ఐడెంటిఫికేషన్ మీద బేస్ అయి ఉంటుంది ఏదో ఒక నామం ఒక రూపం ఆ ఐడెంటిఫికేషన్ ఉంటే మీకు కర్తవ్యం ఉంటుంది ఆత్మ బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడు కాదు వైశ్యుడు కాదు శూద్రుడు కాదు భర్త కాదు భార్య కాదు తండ్రి కాదు కొడుకు కాదు ఇవేమీ కాదు ఆత్మ కాబట్టి ఇంకా కర్తవ్యమే ఉంటుంది ఆత్మకి కర్తవ్యమే ఉంటుంది మోపచార ఆ జ్ఞానాన్ని వీడు పొందాడు దీని మీద నాలుగు ఉన్నాయి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు అంటే విదిత వేదిత్యహ అంటే ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాడు వాడే అసలైన బ్రాహ్మణుడు ఎందుకంటే బ్రాహ్మణుని ధర్మం తెలుసుకోవడం తర్వాత విద్ధ వేద్దవ్యహకు ముండోపనిషత్తులో ప్రక్రియ ఉన్నది ఎలాగంటే ప్రణవోధనుశరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యప్రమత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భేత్ సకటి శ్లోక పరబ్రహ్మ టాార్గెట్ అహంకారము బాణం ఓంకారము ధనుస్సు ఈ అహంకారమనే బాణాన్ని అంటే జీవతత్వము పరిచ్ఛేద భావము అనే బాణాన్ని ఓంకారమనే ధనుస్సు ముందు సంధించి పరబ్రహ్మయందు టార్గెట్ చేసి కొట్టేసాడు అప్పుడు శర బాణం వెళ్ళి లో కలిసిపోతుంది అలాగే నువ్వు కూడా వెళ్ళి పరబ్రహ్మలో కలిసిపో అని వర్ణించాడు ఈ వర్ణన క్షత్రియుడికి చెందిన వర్ణన లేనిది ఎందుకంటే ధనుస్సు బాణము కొట్టడం సో విద్ధ వేధవ్య దేనిని కొట్టాలో దానిని కొట్టాడు వీడు ఈ ఆత్మజ్ఞాని కాబట్టి ఆత్మజ్ఞానే అసలైన బ్రాహ్మణుడు ఎందుకని విదిత వేదితవ్య ఆత్మజ్ఞానే అసలైన క్షత్రియుడు ఎందుకని విద్ధ వేద్దవ్య ఆత్మజ్ఞానే అసలైన వైశ్యుడు ఎందుకో తెలుసిన ప్రాప్త ప్రాప్తవ్య దేనిని పొందాలో ఏ ఆత్మలాభాత్ పరో లాభం నాణ్యస్తి ఆత్మలాభం కంటే ఇంకో లాభము లేదు ఈ లాభం అనే మాట ఆ లాభం వీడికి వచ్చింది అంటే ఈ మాట వైశ్యుని మాట వైశ్యుల యొక్క మాట లాభం మాట లాభం అంటూ కాబట్టి ఆత్మజ్ఞానియే అసలైన వైశ్యుడు కృత కర్తవ్య చేయదగిన కర్తవ్యాన్నంతని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడంతో వీడి కర్తవ్యాలు అయిపోయాయి అంటే సయుక్త కృత్స కర్మ కృత్ ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడే సకల కర్మలను చేసినట్లు అంటే కర్తవ్యాలనన్నిటినీ చేశాడు అంటే ఆత్మజ్ఞానియే అసలైన శూద్రుడు కాబట్టి విద్ వే విదిత వేదితవ్య విద్ధ వేద్ధవ్య ప్రాప్త ప్రాప్తవ్య కృత కర్తవ్య ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాన ఈ నాలుగు కూడా సఫలమైపోయినాయి ఇంకా ఆయన కర్తవ్యాలు ఏమి ఉంటాయి నోపచారథంచనా ఒక ఐడెంటిఫికేషన్ అంటే కర్తవ్యం ఉంటుంది కానీ అదే అశ్లోకం దీన్ని మనం భాష్యం చూస్తూ ఉన్నాము స్వాత్ ప్రబుద్ధ అద్వయస్వరూపేణ ఆత్మనా అత అస్వప్నం అని వీడు నిద్రలేచాడు స్వాపము నుండి ప్రబుద్ధ నిద్రలేచాడు ఇక్కడ స్వాపము అంటే జ్ఞాన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు అని అర్థం తాను అద్వయ ఆత్మస్వరూపుడను అని తెలుసుకున్నాడు కాబట్టి ఆ స్వప్నం కాబట్టి నేను జీవుడను పరిచ్ఛిన్నుడను ఈ జగత్తు స్వప్నం వంటిది ఆ జగత్తులో అంతర్గతంగా నేను జీవుడను పరిచ్ఛినుడను అంటే ఆ స్వప్నంలో వీడు భాగమైనాడు ఇప్పుడు మీరు కళ చూస్తే ఆ కళలో మీరో భాగం ఉంటారు కదా అలాగే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అజ్ఞానిగా మిగిలిపోయాడు అంటే దీర్ఘ నిద్ర దీర్ఘస్వప్నం ఇది జీవితం అనే దీర్ఘస్వప్నంలో వీడు పరి చిన్న జీవుడిగా ఉండిపోయాడు ఇప్పుడు ఆ పరిస్థితి తొలగిపోయినది ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నిద్ర లేచినాడు అజ్ఞాన నిద్ర నుంచి లేచినాడు ఎప్పుడైతే నిద్రలేచాడో ఇంకా స్వప్నం ఉండదు అది అస్వప్నమిర్థ తర్వాత అప్రబోధకృతే హి అస్య నామరూపే ఆయన చూడని ఏమంటున్నారు మనిషికి నామరూపాలు ఉంటాయి తనకి నామరూపాలు ఉంటాయి తనకంటే భిన్నంగా ఉందనుకున్న జగత్తుకంతా కూడా నామరూపాలు ఉంటాయి ఏమంటే నాకు నామరూపాలున్నాయి నా చుట్టూ ఉండే ప్రపంచం సత్యం అక్కడ దాంట్లో భిన్నము సత్యము భిన్నము నా నా ప్రతిదానికే నామరూపాలు ఉన్నాయి ఇప్పుడు దేవుడికి ఏముంటాయి నామరూపాలు వీడు నామరూపాల్లో ఇరుక్కుని ఉంటాడు అయితే ఈ నామరూపాలు వాస్తవాలా వాస్తవాలో కాదు మీరు సెటిల్ చేయండి అప్రబోధకృతే అజ్ఞానము చేత వచ్చేయండి అజ్ఞానము చేత వచ్చేయంటే అవి వాస్తవాలా లేకపోతే కల్పితా కల్పిత అజ్ఞానసే జో పైదా హోతా ఓ అసల్మే నహి పైదా హోతా అజ్ఞానకృతమైన సర్పానికి జన్మే ఉండదు కాబట్టి ఇప్పుడు చూడండి బంగారం ఉన్నది దాన్ని ఒక ఆభరణాకారంగా మీరు మలిచారు ఇప్పుడు ఈ ఆభరణ రూపంగా ఉన్న బంగారానికి బంగారపు ముద్ద లేకపోతే పౌడర్ గోల్డ్ డస్ట్ అంటారు డస్ట్ అంటే మీరు ఏమీ చేయలేరు దాన్ని ఆభరణంగా పెట్టుకుంటూ కూడా పనికిరాలి డస్ట్ కింద పచ్చగా మెరుస్తూ ఉంటుంది పౌడర్ గోల్డ్ డస్ట్ ఉందండి ఒక తులం గోల్డ్ డస్ట్ ఉంది పత్తులాల గోల్డ్ డస్ట్ ఉంది పది తులాల బరువుండే నెక్లెస్ ఉన్నాయి ఈ పది తులాల గోల్డ్ డస్ట్ కంటే పది తులాల నెక్లెస్ యొక్క విలువ ఎక్కువ ఉందా అంటే మనస్సేముంటుంది ఉంది అని చెప్తుంది ఏమిటా విలువ ఈ పత్తులాల గోల్డ్ డస్ట్కి లేనిది ఈ పత్తులాల నెక్లెస్కి వచ్చింది అన్నప్పుడు ఏమిటా విలువ నామరూపాలు కాబట్టి మనస్సు ఏం చెప్తుందంటే నామరూపములు సత్యము అని చెప్తుంది ఇప్పుడు నేనున్నాను అహమస్మి అహమస్మి సద్ సద్రూపుడనే ఉన్నాను అంచేతనే అహమస్మి అన్నాను ఇప్పుడు అహమస్మి అని నేను ఆ సత్ ఆ సత్తకి అహం బ్రాహ్మణ అస్మి గోల్డ్కి నెక్లెస్ రూపాన్ని పెట్టినట్టుగా అహమస్మి సద్గనుడనైన నేను బ్రాహ్మణుడనై ఉన్నాను గోల్డ్ నెక్లెస్ అయి ఉందన్నట్టుగా గోల్డ్ ఉందికి గోల్డ్ నెక్లెస్ అయి ఉంది అన్నదానికి అడిషనల్ ఏమిటి నెక్లెస్ అనే నామరూపాలు అలాగే అహం బ్రాహ్మణ అస్మి అహం క్షత్రియ అస్మి అహం పితా అస్మి అహం మాతా అస్మి మెంటల్ ఫామ్స్ ఇవి ఫామ్స్ అంటే ఫామ్స్ అంటే గోల్డ్ అనే ఫిజికల్ ఫామ్ కొన్ని ఉంటాయి మెంటల్ ఫార్మ్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు వీడు అహం బ్రాహ్మణ అస్మి అన్నప్పుడు దీంట్లో అది ఫిజికల్ ఫామా మెంటల్ ఫామా మెంటల్ ఫామ్ ఎందుకని ఫిజికల్ ఫామ్ ఏమిటి అహం ద్విపాత్ అస్మి అంటే అది ఫిజికల్ ఫార్మ్ అవుతుంది ద్విపదశ్చతు మా ఇంట్లో రెండు కాళ్ళ మనుష్య నాలుగు కాళ్ళ ప్రాణులను రక్షించవయ్యా అని ప్రార్థన ఉంది రుద్రాధ్యాయంలో ఉంటుంది రోజూ పారాయణ చేస్తూ ఉంటారు నాకు ఆ వాక్యం కూర్తురట్లేదు ద్విపదతు రెండు కాళ్ళ అది ఫిజికల్ ఫామ్ అది అహం బ్రాహ్మణ అంటే అది మెంటల్ ఫామ్ ఆ ఫిజికల్ ఫామ్కి ఎడిషనల్గా మెంటల్ ఫామ్ కాబట్టి ఇప్పుడు అహమస్మి అనే ఆ సద్ అనుభవానికి అహం బ్రాహ్మణ అస్మి అనే ఆ బ్రాహ్మణ్య విశిష్టమైన సత్తుకి సత్తకి భేదం ఉందా అంటే మనస్సేవని చెప్తుంది ఉందని చెప్తుంది ఇంకొకడు అహం శూద్రహాస్మి అంటున్నాడు ఇంకొకడు అహం బ్రాహ్మణ హాస్మి అంటున్నాడు కాబట్టి వాడికంటే వీడికి వాల్యూ ఎక్కువ ఆ ఫామ్ కంటే ఈ ఫామ్కి వాల్యూ ఎక్కువ ఇది ఎలాగుందంటే కంకణం కంటే నెక్లెస్కి వాల్యూ ఎక్కువ అనే అన్నట్టుంది ఒకడు కంకణం కంటే నెక్లెస్ ఎక్కువ అంటున్నాడు కంకణం చేతులు పెట్టుకుంటారు నూపురం కాళ్ళకు పెట్టుకుంటారు నెక్లెస్ మెళ్ళో పెట్టుకుంటారు కాబట్టి గొప్ప అన్నారు ఏమండీ ఇప్పుడు పది మైళ్ళు పరిగెత్తాల్సిన పందే వచ్చింది ఇప్పుడు కాళ్ళు గొప్ప మెడ గొప్ప కాబట్టి చోట కూర్చుని అలంకారం ఫోటోకి పెట్టాలంటే మెడ గొప్ప ఓ మైల్ దూరం వెళ్ళి రావాలనుకోండి వేడే గొప్ప కాళ్ళే గొప్ప కాబట్టి సందర్భాలను బట్టి ఉంటుంది కాబట్టి వాల్యూ అన్నది కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది తప్ప ఇంట్రెన్సివ్గా ఉండదు కాబట్టి నామరూపములన్నవి మనస్సు చేత కల్పించబడి ఆరోపించబడుతూ ఉంటాయి అవి వాస్తవము కాదు మనం ఏం చేయాలంటే ఈ నామరూపములు ఇవి మిథ్యాన్ని తెలుసుకోవాలి నామరూపముల వల్లనే మీకు భేదము అనుభవానికి వస్తుంది నెక్లెస్ అని కంకణం మీరు నామరూపాలని దాన్ని ఎత్తి మీరు వేయబట్టి భేదం అనుభవానికి వచ్చింది మీకు నెక్లెస్ కంకణ దృష్టి తీసేస్తే భేదం అనుభవానికి రాదు అంతా ఒకటే గోల్డ్ అనే అనుభవం కలుగుతుంది కాబట్టి మనస్సు చేత కల్పించబడినటువంటి నామరూపములు భేద దృష్టిని మనకి మిగులుస్తున్నాయి మనం ఏం చేయాలంటే ఆ భేదాన్ని వాస్తవం అనుకోకూడదు అది యథార్థమని స్వీకరించకూడదు ఆ భేదాన్ని పరిశీలించాలి చాలా ఉత్సాహంతో ధ్యానం చేసి శాస్త్రాన్ని అధ్యయనం చేసి మనస్సుతోటి వైరాగ్యాన్ని వైరాగ్యం పెట్టుకుంటే కానీ నామరూపాలు మిథ్యా అని తెలియదు వైరాగ్యాన్ని సంపాదించుకుని ఆ భేదాన్ని పరిశీలించి అది మిథ్యా అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది నామరూపములు మిథ్యా అని తెలుసుకోవడము ఒక జీవితకాలం వెచ్చించదగినటువంటి గొప్ప సత్యం ఒక జీవితకాలం మీరు ఖర్చు ఏం పర్వాలేదు ఇప్పుడు యూనివర్సిటీలో పదేళ్ళు పదిహేను ఏళ్ళలో గడిపి ఒక డిగ్రీ ఒకటి తెచ్చుకొచ్చాం ఒక ఆయుతం ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే యూనివర్సిటీ నుంచి వస్తున్నాం అని చెప్పేసి గొప్పగా ఆ తర్వాత ఉద్యోగం కోసం ఇక్కడి నుంచి అక్కడికే అక్కడి నుంచి అక్కడికే ఘోర తిరిగి తిరిగి తిరిగి ఆఖరికి ఈ యూనివర్సిటీ డిగ్రీ వల్ల ఉద్యోగం రాదు ఏదో మన ప్రారంభం బాగుంటే రావాలి తప్ప దీనివల్ల ఉద్యోగం రాదని తెలియడానికి చాలా టైం పట్టింది అక్కడతో యూనివర్సిటీ డిగ్రీ అహంకారం పోయింది అక్కడ ఆ తర్వాత ఇదో ఉద్యోగం అనే ఉద్యోగాన్ని గురించి గొప్పగా అనుకున్నాం ఆ బస్సు అది చూస్తే అబ్బా ఎంతో అద్భుతంగా అక్కడికి ఆ అభిమానము పోయింది కాలక్రమంలో అభిమానం కూడా పోయింది ఇప్పుడు ఈ కుర్రాళ్ళు ఉద్యోగాలు చేస్తారు కంప్యూటర్ ఉద్యోగాలు వాళ్ళకి నీ జీతం ఎంత నేను ఎప్పుడూ అడగను ఎవళ్ళని కూడా ఎందుకో తెలుసిన సరే జీతం అడగకూడదని ఒక నియమం ఉంది అది ఒకటి అది కాకుండా తీరా వాళ్ళు చెప్పారనుకోండి మనం చిన్నపుచ్చుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడో రిటైర్ అయినప్పుడు మనకు జీతము దాంతో పోలికి మనస్సు పెడుతుంది తప్పకుండా ఆ ఫిగర్ వెన్న ఈ ఫిగర్ ఫ్లాష్ అవుతుంది అయినప్పుడు మనకు ఉన్న ఆత్మవిశ్వాసం కూడా అడుగుతుంది వాళ్ళ జీతాలు వాళ్ళ అప్పుడు ఫోర్ ఫిగర్ శాలరీ అయిన ఫోర్త్ నన్ను ఓ మా ఓ మాస్టార్ అడిగారు మంచి వ్యాకరణ విద్వాంసులు అయ్యారు ఆయన అడిగారు ఏమో నీ జీతం ఎంత నేను అడగను ఎందుకంటే అలా అడగకూడదు కానీ నాకు ఇంత మాత్రం చెప్పు మీద ప్రేమతో అడుగుతున్నాను త్రీ ఫిగరా ఫోర్ ఫిగరా అంటే ఫోర్ ఫిగర్ అండి నా పాపం చాలా సంతోషించారు ఎంతో అడగలేదు అలా ఉంది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ నామరూపాభిమానం పెట్టుకుని మనం భంగపాటు చెందుతూ ఉంటాం అది కొంతకాలం అయ్యేప్పటికీ అది భంగపాటు అయిపోతుంది అంతే అదంతా కళ కింద కరిగిపోతుంది దాంట్లో సారమే ఉండదు అన్ని నామరూపాభిమానాలు అలాగే ఉంటాయి ఆఖరికి ఓ క్షణం వస్తుంది ఏ క్షణం అయితే మనం పెంచుకుంటూ వచ్చాం కదా పెద్ద కెరియర్ అని లైఫ్ అని ఫ్యామిలీ లైఫ్ ఆఫీస్ లైఫ్ కెరియరు ఇదే డెబ్భై ఎనభై తొంభై ఏళ్ల అనుభవం ఇదంతా కూడా మిథ్య అయిపోయి కరిగిపోయే క్షణం వచ్చినప్పుడు గుండె పెగిలిపోతుంది అది సత్యం అనుకుంటాం కాబట్టి అది మిథ్యను ముందే తెలుసు కూర్చుంటే మంచిది నామరూపాత్మకమైనటువంటిది ఏది కూడా సత్యం కాదు తర్వాత ఈ నామరూ ఇక్కడ అప్రబోధకృతే హ్యస నామరూపే అని ఆయన అంటున్నాడు వీడికి నామరూపాలు అజ్ఞానాన్ని బట్టి వచ్చాను వాస్తవం కాదన్న ప్రబోధాచ్యతే రజ్జు సర్పవద్వి నష్టే మీరు తెలివి తెచ్చుకుంటే రజ్జు సర్పం ఎలా అయితే తెలుగు వస్తువు తెలియగానే మటుమాయమైపోతుందో అలాగే ఈ నామరూపాలు పోతాయవతలకు ఉండవు ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక నగ కంకణము కంఠహారము కంఠాభరణము అనే నగ తీసుకోండి నగ తీసుకుని దాని నుంచి నామరూపాలని మీరు అబ్స్ట్రాక్ట్ చేసి మైనస్ చేసి పారాయండి అగ్నిటివ్గా నగనేమి చేయక్కర్లా నగని క్రూసుబుల్లో పెట్టి మఫుల్ ఫర్నిషర్లో పెట్టి కరిగించి తీయక్కర్లా అంత ఫిజికల్ ఫైర్ అక్కర్లా ఫిజిటల్ ఫైర్లో పెడితే నగపోతుంది గోల్డ్ ఎక్కడికి పోదో నగపోతుంది మీరు జ్ఞానాగ్నిలో దాన్ని పెట్టండి జ్ఞానాగ్నిలో పెట్టి కాగ్నిటివ్గా మీరు దాన్ని తెలుసుకోండి రా మనం అక్కడ కూర్చున్నా సరే ఇక్కడికి వచ్చినా పర్లేదు నీకు ఎలా కనివనంటైతే అలా వీఆర్ వెల్కమ్ మన క్లాస్ ఇది ఫ్రీ యూఆర్ ఆల్వేజ్ వెల్కమ్ ఇట్స్ వచ్చ ఎనీ వాల్యూ లైఫ్ అక్కడ కూర్చో కాబట్టి జ్ఞానాగ్నిలో ఈ ఈ నెక్లెస్ కంకణము అనే నామరూపాన్ని మీరు జ్ఞానాగ్నిలో పెట్టి తీయండి వి అబ్స్ట్రాక్ట్ ది నేమ్ అండ్ ఫార్మ్ సో అప్పుడు ఏం మిగులుతుంది గోల్డ్ మిగులుతుంది గోల్డ్ బికమ్ సాఫ్ట్వియస్ అదేవిధంగా మీరు నామరూపములను ఆత్మజ్ఞానము నామరూపములు కల్పితములు మనస్సు చేత కల్పించబడినవి ఒక తత్వాన్ని దేశకాలములలో బంధిస్తేనే నామరూపాలు వస్తాయి మీరు గోల్డ్ అంటే నామరూపాలు ఏమి ఉండవు దానికి ఆ గోల్డ్ని దేశకాలాల్లో బంధించాలి ఒక రూపము అంటే దేశకాలాల్లో బంధిస్తేనే రూపం అవుతుంది ఆ దేశకాలాల్లో దాన్ని పరిచ్ఛన్నం చేసినప్పుడే దానికి నామరూపాలు వస్తాయి కాబట్టి నామరూపములు మిత్యా కల్పితము దేశకాలను బట్టి వచ్చే వాస్తవంగా ఉన్నవి కావు అనే జ్ఞానాన్ని మీరు అప్లై చేస్తే నామరూపములు కరిగిపోయి మీకు బంగారము స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా మనం నామరూపాలకు అతీతంగా పోవడాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకొకటి కామనా అనేది నామరూపాల మీద ఉంటుంది తప్ప తత్వం మీద ఉండదు ఇప్పుడు గోల్డ్ యాజ్ ప్యూర్ నోబుల్ మెటల్ అని కనుక మీరు దాన్ని స్వీకరిస్తే దాన్ని నెక్లెస్ చేసి మెళ్ళ వేసుకోవాలనో కంకణం చేసి చేతికి పెట్టుకోవాలనో ఉంగరం చేసి వేలుకు పెట్టుకోవాలనో ఈ కోరికలు ఉండవు ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు ఉంటారు ఇప్పుడు గోల్డ్ మీద రిసెర్చ్ చేస్తారు అంటే ఇప్పటికీ చేసుకునే ఉంటారు గోల్డ్ మీద రిసెర్చ్ చేస్తారు అలాగే ఈ పార్టికల్ ఫిజిక్స్ వాళ్ళు ఉంటారు అంటే సైక్లోట్రాన్ను ఇలాంటివి చేసి పార్టికల్ ఆల్ఫా పార్టికల్స్ బేటా పార్టికల్స్ మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఇంకా ఫ్రాన్స్లోనూ కూడా పెద్ద పెద్ద రీసెర్చ్ చేస్తున్నాయి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పార్టికల్ ఎక్సలరేటర్ అవి ఉన్నాయి వాళ్ళు రీసెర్చ్ చేసేప్పుడు ఆ పార్టికల్ కౌంట్ చేయటానికి ఆ పార్టికల్ని ఏదో ఒకటి అడ్డుకోవాలి అడ్డుకుని పార్టికల్ వచ్చి దాని మీద పిం ఇంపి చేస్తుంది అండ్ దాని మీద వచ్చి పడుతుంది పడినప్పుడు అది రికగ్నైజ్ చేసి మీకు కౌంట్ ఇస్తుంది ఆ కౌంటీ చేసే డిటెక్టర్ అంతా గోల్డ్ వైర్తో చేస్తారు వాళ్ళు పర్టికులర్ ఎక్సలరేటర్ పీపుల్ వాళ్ళు కేజీస్ అండ్ కేజీస్ ఆఫ్ గోల్డ్ని కొని వైర్గా చేసి వాడుకుంటారు గోల్డ్ ఇస్తే డిటెక్టర్లే వాళ్ళు ఆభరణాలు ఏం పెట్టుకోరు వాళ్ళకి ఆభరణాలు వచ్చి తెప్పించి ఉండదు ఈ ఆభరణాలు అన్నది చాలా పర్టికులర్ కండిషన్స్లోనే ఉంటుంది చాలా కల్చరల్ అండ్ అదర్ సోషల్ సిస్టంలోకి వచ్చినప్పుడు ఉంటుంది తప్ప దుష్యంతుడు శకుంతలను చూసినప్పుడు ఆవిడ ఒంటి మీద ఆభరణాలు ఏం లేవని వర్ణించాడు కాళిదాస్ మహా ఆభరణాలు ఏం లేవన్నాడు ఈయనేమో అంతఃపురం నుంచి వచ్చాడు అంత ఆయన అప్పటికే పెళ్ళయింది మీకు నేను చెప్పాను పోలీగమే అని సో అంతఃపురంలో ఆయనకి ఇంకా ఇతర భారతీయులు ఉన్నారు వాళ్ళందరూ శుభ్రంగా కావలసిన నిన్న సొమ్ములు పెట్టుకుంటూ ఉంటాను వాళ్ళందరినీ ఆభరణాలు పెట్టుకున్నప్పుడు చూశాడు చూసి ఈవి చూశాడు అంటాడు ఈవిడ ఆభరణాలు ఏం లేకపోయినా కూడా ఎంత అందంగా ఉందో అంటాడు అని ఇంకో మాట అంటాడు ఈమెను నేను వివాహం చేసుకుని అంతఃపురానికి తీసుకెళ్తే సహజంగానే నేను ఆభరణాలు అయిస్తాను కదా అప్పుడు ఈ ఆభరణాలు పెట్టుకుంటున్నా అప్పుడు పరిస్థితి ఏమిటని దాని మీద ఊహించి ఆయన ఏమంటాడంటే అప్పుడు కూడా ఈమె అందం ఇనుమడిస్తుందని నేను అనుకోను అప్పుడు ఆభరణానికే శోభ వస్తుంది ఈవిడ కంఠంలో ఉండబట్టి నెక్లెస్కి శోభ వస్తుంది అని అంటాడు అలాగేవో మాట్లాడేవో మాట్లాడతాడు ఎనీవే వాట్ ఐమ్ ఎయిన్ టు సే ఇస్ మీకు ఆ నామరూప బుద్ధి ఉన్నప్పుడే మీకు భేద దృష్టి నిర్మాణం అవుతుంది ఎప్పుడైతే నామరూపాలని మీరు తీసి అది దిస్ ఇస్ వాట్ ఐ వాస్ ట్రైన్ టు సే కామన నామరూపం మీద ఉంటుంది తప్ప తత్వం మీద ఉండదు ఇప్పుడు నెక్లెస్ మీద కోరుకుంటుంది ఆ నెక్లెస్ బరువు మీకు గోల్డ్ డస్ట్ ఇస్తానంటే అక్కర్లా పొరువానికి సామెతుంది అంటే నేను ఎవరిని వాళ్ళ మీద నింద వేయడం నింద కాదు అదే విమర్శ కోసం కాదు ఆ స్పిరిట్ నాకు అలా అనిపించింది ఒక మీకు బంగారు ఆభరణాల మీద పిచ్చి ఉండేది ఎన్ని ఆభరణాలు చేయించినా ఇంకా నాకు బంగారం కొన్ని చేయించు ఇంకా బంగారం కొని చేయించు అని ఆవిడ హింస పెడుతూ ఉండేది భర్త అప్పుడు భర్త ఏం చేశాడంటే నీకు ఈసారి ఒక హాఫ్ కేజీ బంగారం కొనేసి ఒక ఆభరణం చేయించి ఇచ్చేస్తాను ఇంకా ఆపై నువ్వు ఆభరణాల గురించి నన్ను అడగకూడదని అన్నాడు అంటే ఆవిడ సరే పోనీ ఆవిడకొని అలా చేయమంటుంది ఎందుకంటే ఆవిడ హాఫ్ కేజీ ఆభరణం పెట్టేసుకుంటే ఉత్సాహంగా ఉంటుంది ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇంట్లో రుబ్బురోల పొత్తం అంటే చిన్న దుంటుంది చూడండి అది అలాంటిది ఒకటి బయట మార్కెట్లో కొనేసి ఆ కంసాలితో రహస్యంగా చెప్పేసి దానికి ఒక దాని చుట్టూ బంగారం పూత వేసేసి దానికి ఒక చక్కటి గట్టి గొలుసులాంటిది బిగించేసి బంగారం ఓ పత్ బంగారం ఖర్చు పెట్టి పదో ఇరవై తులాలు ఒక హాఫ్ కేజీ బరువు తీసుకొచ్చి ఇచ్చేసాడు అది ఆవిడ మెళ్ళ వేసుకుని తర్వాత ఎవరో చెప్పారు అది అంతా బంగారం కాదని అప్పుడు తీసేళ్ళ పాటిస్తుంది అని కథ ఒకటి ఉంది ఈ కథ చెప్పడంలో నా అభిప్రాయం ఏమిటంటే అది బంగారము వాల్యూ ఉండదు అది ఆభరణము అనే ఒకటి పెట్టాలి ఒక రూపాన్ని ఇవ్వాలి అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది నామరూప బుద్ధి అందు మరో అనుకోకండి గుడికే దృష్టాంతం కోసం చెప్పాను అప్పుడే దాని మీద కామన్ ఉంటుంది కాబట్టి నామరూపాలు లేకపోతే కామన్ ఉండదు మీరు ఆలోచించి చూడండి నామరూపాలు లేకపోతే కామన్ ఉండదు కామన్ ఎప్పుడైతే లేదో భయం అప్పుడే ఉండదు కాబట్టి మీరు నామరూప బుద్ధిని న్యూట్రలైజ్ చేసుకుంటూ పోతే మీ కామనలు బాగా తగ్గిపోతాయి కామనలు తగ్గిపోతే భయం తగ్గిపోతుంది అప్పుడు ఏం మిగులుతుంది మనస్సులో కామనలు భయాలు లేవనుకోండి ఏం మిగులుతుంది ఎంటీగా ఉంటుంది మనస్సు ఆ ఎంటీనెస్లో और आत्म पूर्णत्व रिफ्लक्ट काबी नाम रूप रज्जुसत्वे मिथ्या अल्के रिजक्ट ना ना अभिधीये ब्रह्म अचेतने नाम तो ब्रह्म ने चपर मैं ब्रह्म अंटेटी ब्रह्म नाम का देश परछेदूने अर्थ ब्रह्म మరి ఆత్మ పోతే అదేనా నామమా కాదు ఆత్మ నామం కాదు ఆత్మ అంటే అనన్యము నీకంటే భిన్నము కానిది అని అర్థం అది ఆత్మ అంటే నామం లేదు అంటే శబ్ద వ్యవహారం లేదే ఉపదేశం కుదరదు కనుక శబ్దాన్ని చూస్ చేసుకోవాలి ఎటువంటి శబ్దాన్ని చూస్ చేసుకోవాలి ఇది ఒక నామము అనే సెన్స్లో ఉండే శబ్దాన్ని చూస్ చేసుకోకూడదు నామము కాదు అని ముఖం మీద కొట్టినట్టు తెలియదే అటువంటి శబ్దాన్ని చూసి చేసుకోవాలి అటువంటి శబ్దం ఏమిటంటే బ్రహ్మ అంటే దేశపరిచ్ఛేదరహితం భూమా అన్నంతే దేశపరిచ్ఛేదరహితం ఆత్మ అంటే జీవస్య స్వరూపాత్ అభిన్నం అని అంత నిఘేషం ఏ విష్ణుహూ నామం కాదు విష్ణు తత్వం వీళ్ళు దాన్ని నామం చేసి పెట్టారు ఎప్పుడైతే నామం చేశారో అప్పుడే దాని తత్వం పోయింది అంతే మీకు నామే మిగిలింది తత్వం పోయింది విష్ణు నామం కాదు విష్ణు వ్యాపకము వ్యాపకము అంటే మీకు ఏమర్థం అవుతుంది ఈ ఆకాశం ఎంతుందో తెలిసిపోయి అంతా ఇది ఆ వ్యాపించి మీకు తెలుస్తుందా తెలీదు వ్యాపకము అంటే మీకు ఏం తెలుస్తుంది ఇలా పరిచ్ఛిన్నంగా ఉండదు మాత్రమే మళ్ళీ తెలుస్తుంది శివ అంటే నామం కాదు శివ నామేందుకైంది మంగళస్వరూప అంటే అమంగళములను పోగొట్టువాడు పోగొట్టున్నది కాబట్టి తత్వాన్ని ఆరాధించాను తప్ప నామరూపాలను ఆరాధించలేదు అయితే ఏనాడైతే మానవుడు తత్వాన్ని విస్మరించి నామరూపాలను ఆరాధించడం మొదలుపెట్టాడో అప్పుడే జారిపోతాడు భ్రష్టుడు భ్రష్టుడవడం అంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారని నేను ముందు జారిపోతాడన్నా భ్రష్టుడవడం అంటే జారిపోతాడు ఫిశ్రిప్స్డం ఇప్పుడు శ్రీరాముణ్ణి మనం ఎందుకు ఆరాధించాము శ్రీరాముడు తత్వం గనక కానీ ఆ తర్వాత ఏం చేశారు శ్రీరాముడు తత్వం అనే మాట విస్మరించి నామరూపాల కింద చేసి కూర్చున్నారు దాంతోటి రాముడిని జాతిలో అనేక దోషాలు వస్తాయి మహాత్మా గాంధీని నామరూపాల కింద పెట్టుకూర్చున్నాం దాంతోటి ఒక గొప్ప వారసత్వం నుంచి వంచితులమైపోయింది మహాత్మా గాంధీకి మేము వారసులవని చెప్పుకుంటాము ఆయన జాతిపిత అంటాము కానీ ఆ నామరూపాలకి ఎప్పుడైతే పరిమితం చేసేసారో అప్పుడు ఆ గొప్ప వారసత్వం మనకి ఎందుకు పనికిరాని లేకపోయి శ్రీకృష్ణుడికి మేము వారసత్వము అని మనం చెప్పుకుంటాం శ్రీకృష్ణుడు అంటే డ్యాన్స్ డ్రామా మార్చేసి కూర్చున్నాం మనం ఇట్స్ గ్రేటెస్ట్ డిస్సర్వీస్ టు కృష్ణ దట్ యు కన్వర్ట్ హిమ్ ఇన్ టు డ్యాన్స్ డ్రామా మోడల్ అండ్ నామరూపాత్మకంగా మలిచి పారేసి తత్వాన్ని విస్మరించేసి ఆయన అవ్యక్తం వ్యక్తి మాపన్నం అది ఎవరు పట్టించుకో కూడా పట్టించుకోరు అంచేది వీళ్ళు ఎవరూ గీత చదవరు చదివినా లోతుగా చదవాలి వాళ్ళకి నచ్చిన మాటలు ఏవో పై పై మాటలు చెప్పేసుకుని కాలక్షేపం చేసేస్తా చాలా గంభీరమైన అధ్యయనము గీతాధ్యయనము అంటే కాబట్టి రజ్జు సర్పవద్ నష్ట మీకు నేను ఒక్కటే చెప్తున్నా షెల్ ఉంటుంది పైన పెంకు లోపల సారం ఉంటుంది కొబ్బరికాయలాగా నామరూపములు ఆ షెల్ తత్వము సారం నెక్లెస్ నామరూపాలు ఉంటాయి తత్వం బంగారం అలాగే మనిషి అన్న నామరూపాలు ఉన్నాయే మనిషి అది షెల్ అని దాంట్లో ఉన్న తత్వము పరమాత్మ అది సారం కాబట్టి నామరూపములు షెల్ మాత్రమే దాంట్లో సారమేమీ లేదు తత్వమే సారవంతమైనది అని ఎవడైతే తెలుసుకుంటాడో ఆ తత్వము ఆ పరమాత్మ నామరూపరహితము అనామము అరూపము నా నామరూపే అన్నారు శంకరుడు ఎక్కడ ఈ నా నా నా అనే శ్లోకాలున్నా చూడండి నా నామరూపే అని నామరూపాలు లేవని నామరూపాలు లేని నేనని శంకరాచార్యులు అంటారా మనం ఏం చేసాం శంకరాచార్యుని విగ్రహం పెట్టి అభిషేకం చేసుకుంటూ కూర్చుంటున్నా చూసారని శంకర పీఠాలు కూడా అదే ప్రమోట్ చేస్తూ ఉంటాయి విజయ నోటిస్తే ఎంత విడ్డూరమైన సమాచారం మనం ఒక ఆయన నాకు ఫోన్ చేశారు హృషీకేశ్ నుంచి మీకు అధ్యాస భాష్యం విన్నానండి అధ్యాస భాష్యం అంటే ఇక్కడ చెప్పిందే వినంటే ఏమిటి విండం అది నలభై యాభై గంటలు ఉంటుంది అధ్యాసభంగా చతుస్శృప్తి అధ్యాసభ్యం ఓ ఇరవై గంటలో ఉండవు ఇదంతా విన్నాను నాకు ఆనందం కలిగింది అని చెప్పాడు చాలా సంతోషం ఇంకొక ఆయన నన్ను అడిగారు ఏదో ప్రసంగం వచ్చింది ఏదైనా సీడీలు ఉన్నాయా అని అడిగారు అంటే ఉన్నాయండి అని ఏదో బ్రహ్మసూత్ర భాషను చతుర్శూత్రి అధ్యాస భాష సీడీ ఉంది అనే ఆయన తీసుకుంటారేమో అన్న నేను నాకు ఇవ్వకుండా కనబడలేదు ఆయనకి ఇద్దామని నాకేమిటో ఇవ్వాలని ఉంటుంది ఒకప్పుడు ఈ ఇవ్వాలనే దృష్టితో నేను కొంచెం భంగపాటు కూడా కొడుతూ ఉంటాను ఎందుకంటే మనం ఇద్దామనే ఉత్సాహం వాడికి తీసుకోవాలని లేకపోతే మన ఉత్సాహానికి అర్థమేము లేదు సరే ఆ భంగ అంటే ఓహో మనం పొరపాటు చేసామని మళ్ళీ వెంటనే జబ్బులో పెట్టుకుంటూ ఉంటాను అదేమీ సమస్య కాదు బట్ ఇచ్చే ఉత్సాహం లూజ్ అవ్వకూడదు అది అట్టు పెట్టుకో ఇది గొప్ప లక్షణం ఇద్దామని నేను తీసుకో ఇవ్వనా అని అనబోతుంటే కాదండి నేను ఆ పాఠం ఆల్రెడీ విన్నాను అన్నారు సరే నేను గేమ్లో పెట్టుకున్నా నేనేమి అడగలేదు మీరు ఏం చేశారు ఎక్కడ విన్నారో ఏమని అడగలేదు నేనేం అడగలేదు మంచిది ఆయన వింటారని విన్నానన్నప్పుడు ఎవరి దగ్గర కదా ఏమైంది లోకంలో మహా విద్వాంసులు అనేటువంటి చెప్పాడు మామూలు మామూలు వాళ్ళ దగ్గర కాదు పీఠాధిపతి దగ్గర విన్నానని చెప్పాడు నేను అందామనుకున్నాను నువ్వు ఏం వినలేదురాయనని అందామనుకున్నా పీఠాధిపతి పాఠమేం చెప్తాడు అండి ఏమి పిచ్చాయో ఉండరా మూర్ఖుడు అనాలా ఏమనాలా పీఠాధిపతి పాఠమేం చెప్తాడు అండి పీఠ వ్యవహారాలు చూసుకోవడంతో సరిపడుతుంది ఆయనకి పాఠమేం చెప్తాడు పీఠాధిపతి అంటే ఎప్పుడో ఉపన్యాసం చెప్పాడు ఆయన చతు సూత్ర మీద అది విన్నాడు మేము వెళ్ళరా వెర్రమోహం తీసుకుని విన్నామని చెప్దామనుకుంటే నేనేం మాట్లాడాలి ఎందుకంటే ఆ జిజ్ఞాస వాళ్ళ దగ్గర నుంచి రావాలి కానీ మనం పుష్టి చేస్తే ఏమొస్తుందా కాబట్టి ఈ ప్రస సంస్థలు చదువుకున్న వాటితోటే నేను చెప్తున్నాయమాట కాబట్టి నా నామ అంటే నామరూపాలు అంత గట్టిగా పట్టుకుని ఉంటాం చదువు పీఠాధిపతి దగ్గర నుంచి వింటే ఏమైనట్టు అంటే పీఠాధిపతి అంటే నామరూపాలే కదా అంటే నువ్వు తత్వానికి నామరూపములకు అతీతమైన తత్వాన్ని పట్టుకోవడం మానేసి నామరూపాన్ని పట్టుకుంటే ఏమైనట్టు అందుకే మీకు లోక దృష్టితోటి దృష్టాంతంగా చెప్పాను అనేక సందర్భాల్లో దృష్టాంతాన్ని నేను కూడా ఉంటాను మీరు మరోలా అనుకోకండి కాబట్టి ఎప్పుడైతే మీరు నామరూపములు మిథ్యా అని తెలుసుకుని నామరూపములకు అతీతమైనటువంటి ఆ జ్ఞానాలోకం సమంతత దాని ఎందు నిలిచి ఉంటారో అప్పుడు మీరు ఆ ఇన్నర్ సైలన్స్లో ఉండే రహస్యం మీకు అవగత అవగతమవుతుంది మీరు యు విల్ బీ అట్ పీస్ మీకు అశాంతి అనేది ఉండదు ఎందుకంటే మనస్సుని డిస్టర్బ్ చేసే కామనలు భయములు కేవలము నామరూపాలకి సంబంధించి మాత్రమే ఉంటాయి మీరు ఎప్పుడైతే నామరూప బుద్ధి నుంచి అతీతంగా పోతారో అదొక నేక్ అది అదొక స్కిల్ ఒక నాక్ అది ఆ నేక్ మీరు సంపాదించుకోవాలి తీరా మీకు ఆ నేక్ వచ్చిన తర్వాత నా దగ్గర ఆ నేక్ ఉందని కూడా మీకు అనిపించదు ఆ ప్రసంగం అది వస్తే వేరే సంగతి అదర్వైజ్ మీ దగ్గర నేక్కు ఉన్నది అని మీకు అనిపించదు సైకిల్ తొక్కివాడికి సైకిల్ తొక్కుకుంటూ పోతుంటే హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప నాకు సైకిల్ తొక్కడం వచ్చు అని అనుకోడు ఆ ఆ నామరూపములకు అతీతంగా అతి సహజంగా ఆ నేక్ని సంపాదించుకోవాలి ఎప్పుడైతే నామరూపాతీతమైనటువంటి ఆకాశం వంటి ఆ చైతన్యంలో నిలిచి ఉంటాడో అంటే మనస్సు శూన్యంగా ఉంటుంది ఎంటీగా ఉంటుంది ఎప్పుడైతే అలా ఉంటాడో వాడు హీజ్ అట్ పీస్ నేను నిశ్చలమైన శాంతిలో ఉండిపోతాను నామరూప వ్యవహారం వచ్చినప్పుడు వ్యవహరిస్తాడు అదేమి సమస్య కాదు నామరూపాలు వ్యవహారంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి నామరూపములు మిథ్యాన్ని తెలుసుకోవాలి తర్వాత ఈశ్వరుణ్ణి ఆరాధించే సందర్భంలో కూడా ఒక క్రమం ఉన్నది